స్మరామిది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగరతమవైతి నిత్యం బ్రహ్మ నిష్లమతసరో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమ శృతి స్మృతిపురా ఆలయం కరుణాయం నమామి పాదా భగవత్పాద ఓ ఏదో చేయాలని మనం ఇక్కడికి రాలేదు ఇక్కడ లేం ఏదో తెలుసుకోవాలని లేని దానిని ప్రయత్నించి పొందాలి ఉన్నదాని తెలుసుకోవాలి ఇది కర్మకి జ్ఞానానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడా కనుక లేనిదే అయితే దానికి ప్రయత్నం చేసి పొందుతాం అది కర్తవ్యం ఉన్నదే ఉన్నట్లు తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అది జ్ఞాతవ్యం కర్తవ్యం కాదు జ్ఞాతవ్యం కనుక చేయడానికి ఇక్కడ లేవు ఇప్పుడు సపోజ్ టిఫిన్ చేయాలనుకోండి హోటల్కి పోతాం అది చేయడం తెలుసుకోవడం కాద ఏమేమి ఉన్నాయని తెలుసుకోవచ్చు అది వేరే విషయం ప్రధానమైనటువంటి చర్య చేయడం కర్మ ఇక్కడ మనం ఏమీ చేయడానికి లేదు ఇప్పుడు ప్రారంభం ఇంకా గంట సేపు అలా కూర్చొని ఉంటారు మీరు చేసేదేమీ లేదు కానీ ఇది కూడా ఒక రకంగా చేయడమే ఏం అది వేరు జ్ఞాతవ్యానికి సంబంధించింది తెలుసుకోవడం వస్తు సిద్ది విచారేణ ఉన్నటువంటి వస్తు ఉన్నట్లుగా తెలియడము అనేటువంటిది విచారం వల్ల బై తెలుస్తుంది ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు ఆ ప్రయత్నంలో ఇక్కడ మనం ఉన్నాం ఏదో తెలుసుకోవాలనున్నాం ఈ ప్రపంచంలో ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం అలాగే దీన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నామా అనేది ఒక ప్రశ్న పడ్డప్పుడు ఒక వింతైన సమాధానం వస్తుంది ఏంటో తెలుసా ఏది మనం ఈ ప్రపంచంలో తెలుసుకున్నా మనకన్నా అన్యంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటూ నంబర్ వన్ ఏదైతే మనకన్నా వేరుగా ఉందో దాన్ని తెలుసుకుంటూ ఇక్కడ మనం తెలుసుకునేది ఏదో అది మనకన్నా వేరైనటువంటిది కాదు దానికోసం ఇక్కడికి మనం రాలేదు పైగా ఏది తెలుసుకున్నా దానికి సంబంధించిన జ్ఞానం నాకు కలిగితే చాలు ఇక్కడ అది కాదు ప్రధానమైన విషయం ఏదైతే నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నానో అది నేను కావాలి అనుకుంటూ ఉన్నా ఓకే ఇప్పుడు కంప్యూటర్ గురించి తెలుసుకుంటాం అనుకోండి నేను కంప్యూటర్ కావాలి అని అనుకోను కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం నాకు వస్తే చాలు కనుక కంప్యూటర్ని తెలుసుకోవడం అంటే కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం నాకు కలగాలిని కానీ ఇక్కడ ఆత్మని తెలుసుకోవడము అనేది కంప్యూటర్ని తెలుసుకున్నట్టుగా కాదు ఏ ఆత్మనైతే నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నానో అది నేను కావాలి అని అనుకుంటూ అవునా కాదు కానీ నేను అది అయ్యే ఉన్నాను నేను గనక అది కాకపోతే అయ్యే ప్రశ్నే లేదు ఒకవేళ అయితే అది ఏదైనా కావచ్చేమో ఆత్మ అయ్యేందుకు మాత్రం అవకాశం లేదు ఎందుకని ఆత్మ ఉన్నదే గనక నిన్న చూసాం దేశత వస్తుత కాలత అపరిచ్ఛున్నహ కనుక అనంత కాబట్టి అనంతమైనటువంటి వస్తువు ఎప్పుడైతే ఉందో దాన్ని కొత్తగా పొందేది లేదు అది ఉన్నదే లేనిది గనకైతే పొందాలి పొందాలి గనక కర్మ చేయాలి ఇక్కడ ఉన్నదే గనక ఉన్నదాని తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలి అన్ని సబ్జెక్ట్స్ ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నానో రకరకాలైన విషయాలు ఈ ప్రపంచంలో ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నానో అలా కాకుండా ఏ ఆత్మనైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నానో అది నేనుగానే తెలుసుకోవాలి నేనుగా తెలుసుకోవడం అనేది కావడం కాదు అయ్యే ఉన్నాను అయినట్టుగా నాకు తెలియదు తెలియకపోవడమే ఇక్కడ సమస్యగా తెలుస్తూ ఉంది వస్తువు లేకపోవడం కాదు వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం ప్లీజ్ అహమశ్మి నేనున్నానని తెలుసు రాత్రే చూచా నేను ఉన్నాను అని నాకు తెలుసు ఎలా ఉన్నానో నాకు తెలియదు ఏ విధంగా ఉన్నానో నాకు తెలియదు కనుక నాకు కావలసింది ఏమిటి నేను కాదు నేను ఉన్నాను అనేటువంటి సామాన్య జ్ఞానం నాకు ఉంది నేను ఎలా ఉన్నాను అనే విశేష జ్ఞానం ఇప్పుడు కావాలి దానికోసంగా మనం ఇక్కడ ఉన్నాం ఇది ఒకరు చెబితేనే రావాలి కాని మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కారణం ఏమిటి నేను కానిది నేను అయినది ఏదో నాకు తెలియనప్పుడు నేను కానిది నేను అనుకునే ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదంలో పడిపోయి ఉన్నాం అది భ్రమ కనుక నేను అనాత్మ అనేటువంటి భావనలో ఉన్నాను గనక ఇక నాకు ప్రమ కలిగే అవకాశం లేదు జ్ఞానం కలిగే అవకాశం లేదు నేనే భ్రాంతిలో పడి ఉన్నాను కనుక అటువంటి నాకు ప్రమ జ్ఞానం కలగాలి అంటే ఆ ఇవ్వాలి ఆ జ్ఞానం ఎక్కడుంది ప్రమాణం కావాలి ఆ ప్రమాణం శాస్త్రమైంది కనుక ఎత్తు స్వత అప్రాప్ాప్తం తత్వ శాస్త్రేణ బోధితవ్యం నీకు నీవుగా ఏదైతే తెలుసుకునే అవకాశం లేదో అది శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇది అనంతమైనటువంటి వస్తువు ఆ అనంతం నేనే అమేజింగ్ ఒకవైపు అనంతం వైభవాన్ని వింటూ ఒక్క దశలో సడన్ గా ఆ అనంతమైన వస్తువు అనంతమైన వస్తువు నేనే ఆహా నేనా అదే నేనే అనంతమైతే ఏ దుఃఖం లేదు జీవితం ఎందుకని అనంతానికి అంతం లేదు అంతం లేనిది అనంతం ఎక్కడ నేను దుఃఖపడ్డా ఎక్కడ బాధపడ్డా ఏ విధమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి జీవితంలో ఆవిర్భవించిన దాని వెనుక ఒక భయం ఉంది ఆ భయం ఒక అంతాన్ని సూచిస్తూ ఉంది ఒక అంతం ఉంది గనక భయం ఈ రోజు నాకు సుఖం ఉంది అది పోతుంది భయం ఈ రోజు నా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పోతాడు భయం ఆ వ్యక్తిని పొందిన ఈ దేహం ఉంది ఈ దేహం కూడా పోతాదనేటువంటి భయం మరణ భయం ఇవన్నీ నాకున్న ఇవన్నీ పరిచ్ఛిన్నం కానీ అనంతమైనప్పుడు అపరిచ్ఛిన్నం ఓకే కాబట్టి అది అనంతం అనంతమైనటువంటి ఆత్మ అస్థి ప్లీజ్ ఆత్మ అస్థి ఆత్మ ఉంది అది ఉంటేనే పొందడం లేనిది కాదు ఉన్నది అస్థి శబ్దం ఏంటంటే మనం ప్రయత్నం చేసి పొందేది కాదు కర్మ ద్వారా ఉన్నదే ఎప్పుడు ఉన్నదే అస్థి ఉంది ఇది ఈ ప్రపంచంలో మనకు ఎక్కడ చూసినా కూడా జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది సత్యం ఉంది ఉన్నదంతా సత్యం కాదు కనిపించేదంతా సత్యం కాదు సత్యం అనేది ఒకటి సత్యం అస్తి ఏదైతే సత్యం అది ఉంది కనిపించేది సత్యం కాదు కావలసిన అవసరం కూడా లేదు కానీ కనిపించే ప్రతి దానిలో సత్యం దాగి ఉంది నిగూఢంగా ఉంది అందుకని అతహా విచారహ కర్తవ్య ఈ రెండు మిక్స్ అయిపోయినాయి గనక సాంబార్ లాగా అర్థం కాని పరిస్థితి తయారవుతుంది గనక విచారహ కర్తవ్య దీంట్లో మనం చేయవలసింది దేర్ఫోర్ అతహ విచారహ కర్తవ్య దీన్ని విచారించి చూడాలి ఏది సత్యం ఏది అసత్యం ఏదైతే సత్యమో అది అనంతంగా ఉంటుంది ఏదైతే అసత్యమో అది అంతం కలిగి ఉంటుంది అంతం కలిగినటువంటి దాంతో గనక నేను సంబంధాన్ని పెట్టుకుంటే దుఃఖానికి అంతమే లేదు అనంతమైనటువంటిది నేనే తెలిసినప్పుడు దుఃఖం వచ్చేటువంటి ప్రశ్న లేదు కనుక ఈ దుఃఖం నుండి ఎవడైతే విడిపడాలి అని అనుకుంటూ ఉన్నాడో ఎందుకని దుఃఖం దుర్భరమైంది గనక దుఃఖాన్ని ఎవరూ భరించలేరు గనక దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే అది బంధం అంటే ఏదో కాదు బంధంలో మనిషికి అందం లేదు ఆనందం లేదు కనుక ఏదైతే మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉందో ఇది బంధం బంధాన్ని ఎవరు ప్రేమించరు ఈ ప్రపంచంలో కనుక ముఖ్య ప్రయోజనం ఏమిటో తెలుసా బంధ విముక్తి ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి జైల్లో ఉంటే అతనికి ఎన్నెన్నో మనం ఇవ్వచ్చు ఏవేవో అతనికి కావచ్చు ఇంక్లూడింగ్ సెల్ఫోన్ కానీ ప్రధానంగా ఖైదీకి కావలసిన ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అతను అడిగితే చెప్తాడు ఏవో ఏవో ఇస్తాం నీకు కావలసింది ఒక్కటే చెప్పు అని అడిగితే నన్ను రిలీజ్ చేయండి సార్ అంతే నన్ను రిలీజ్ చేయండి సార్ కాబట్టి ఖైదీ అనేటువంటి వాడు ఏం కోరుకుంటాడు విడుదలనే కోరుకుంటాడు బంధంలో ఉండేటువంటి వాడు ఏవో ఏవో కోరుకోవచ్చేమో గానీ ముఖ్య ప్రయోజనం ఏదై ఉండాలి బంధం నుండి విడిపడమే అలాగే బంధం నుండి మనం కూడా విడిపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇట్లా బంధం నుండి ఎవరైతే విడిపడాలనుకుంటాడో ఆ బంధం నుండి విడిపడమే మోక్షం గనక ఎవడైతే బంధం నుండి విడిపడాలో వాడు మోక్షం కావాలి అనుకునేవాడు దేని నుండి బంధం నుండి కనుక వాడిని ముముచ్చు అంటారు ముముచ్చు ముక్తం ఇచ్చుహో నేను ముక్తుణ్ణి కావాలి అనేటువంటి కోరిక కలిగిన వాడు ముక్తం ఇచ్చుహో ఇంకా వాడికి ప్రధానంగా ఏముంది ఎప్పుడైతే బంధం ఉందని తెలిసిందో బంధం వల్ల నేను సుఖపడలేనని తెలిసిందో నుండి విడిపడమే ప్రధానమైనటువంటి కేంద్ర విషయంగా తన మీద ఉంది గనక మోక్ష నాకు మోక్షం ఒక్కటే కావాలి అదే మోక్షం కూడా కావాలి కాదు మోక్షం కావాలి దట్ ఈస్ దబ్జెక్టివ్ నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ప్లీజ్ నేను చాలా పొందాలి వాటిలో మోక్షం కావాలి మనకు అది ఇప్పుడు నాకు చాలా కావాలి జీవితంలో భగవంతుడు కూడా కావాలి నాకు భగవంతుడే కావాలి ఎందుకని చాలా ఉండినా ఉపయోగం లేదు అనిత్యం దుఃఖాన్ని కలిగించేవన్నీ సుఖాలు స్వామిజీ నైమిత్తిక సుఖాలు అందుకని అవన్నీ ఇంట్రొడక్షన్ లో చూస్తూ వచ్చాం కనుక ఏవి ఉండినా ఒక దశలో నన్ను తీసుకెళ్లి బంధంలో పడేస్తూ ఉంటాయి కాని నేను బంధంలో ఉన్నాను నన్ను తీసుకెళ్లి బంధంలో పడేస్తాయి గాని నాకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి అవకాశమే లేదు గనక దాని నుండి విడిపడాలి అనుకుంటూ ముక్తుం ఇచ్చుహో ముముచ్చుహు ముముచ్చు కానివడేవాడు ఈ ప్రపంచంలో చెప్పండి బంధాన్ని ప్రేమించేవాడు ఎవడు ఈ ప్రపంచంలో అందరికీ మోక్షమే కావాలి తెలిసి ఒకడు తెలియక ఒకడు తెలిస్తే ఆస్తికుడు తెలియక నాస్తికుడు అనుకుంటుంటారు వాళ్ళిద్దరు కూడా కాదనుకోండి అది వేరే సబ్జెక్టు ఈవినింగ్ క్లాసెస్ లో కనుక బంధం ఉంది అని తెలియకపోవచ్చు నాస్తికుడు కూడా ఏం కావాలి బంధం నుండి విడిపడమే కావాలి దుఃఖాన్ని నాస్తికుడు కూడా ప్రేమించరు ఈ ప్రపంచాల్లో ఆనందాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఒకవేళ నీకు ఉన్నది తెలుసుకోవడం ఆనందం అయితే అది లేదనడం అతనికి ఆనందం కావచ్చు అది వేరే విషయం అంతేగాని బంధం కావాలని ఎవరు కోరుకోరు కాబట్టి అందరూ ముముచ్చువులే నదులన్నీ సముద్రం వైపుకే పోతూ ఉన్నాయి మమ వర్తమాను వర్తంతే మనుష్యాహార్థ సర్వశ అందరూ తెలిసో తెలియకో అర్జున నా మార్గాన్ని అనుసరిస్తూ భగవద్గీత నా మార్గాన్ని అనుసరిస్తూ ఇందుకనే తెలుసా అందరికీ మోక్షమే కావాలి కాబట్టి మనందరికీ మోక్షమే కావాలి దేవాలయాలకు పోయే వాళ్ళకి మోక్షమే కావాలి ధ్యానం చేసే వాళ్ళకి మోక్షమే కావాలి బద్రీనాథ్ కెళ్లే వాళ్ళకి మోక్షమే కావాలి సింహాచలం పోయే వాళ్ళకి మోక్షమే కావాలి తిరుపతి తిరుపతికి దుడ్డు ఎత్తుకొని పోయి లడ్డు ఎత్తుకొని వచ్చేటువంటి వాళ్ళకి మోక్షమే కావాలి బుల కాలేజీలు కూర్చొని వినేవాళ్ళకి మోక్షమే కావాలి రిక్షా మోక్షమే కావాలి అండర్స్టాండ్ దింగ్ పాయింట్ కాకపోతే అందరికీ అదే కావాలి అందరికీ దొరకడం లేదు ఎందుకో తెలుసా తనకు ఏం కావాలది తెలియాలి మొట్టమొదటి తనకేం కావాలో తెలియదు అనుకోండి ఈ రోజుల్లో ఉన్నాయి చూచారు కదా మీరు ఎట్లా విచిత్రం యోగం చేస్తే మోక్షం వస్తుందనేవాడు ఒకడు ధ్యానం చేస్తే మోక్షం వస్తుందని వాళ్ళని చూసి నవ్వాలనో తెలియదు ఏడవాళ్ళనో తెలియదు ఏడవడం బంధం కనుక నవ్వడమే చేయగలిగింది ధ్యానంతో మోక్షం అంటున్నారంటే ధ్యానం కర్మ కర్మ వల్ల మోక్షం ఎట్లా వస్తుంది అది కూడా తెలియదు ఎందుకో తెలుసా శాస్త్రం తెలియదు శాస్త్రం తెలియని వాడు నడుపుతాడు జనాన్ని అంతపరంపర న్యాయం వెనకవాడు పడడం ఎప్పుడుంటదంటే ముందు వాడు పడడమే అంతే ఎందుకని వాడు అంధుడు వీడు అంధుడు వాడు గుడ్డివాడు వీడు గుడ్డివాడు వాడు పడతాడు గుంటలో వెంటనే వీడు పడతాడు అంతకన్నా ఇంకేమీ లేదు ధ్యానం అనేది చిత్తశుద్ది కోసం ఆ విషయాలన్నీ చూస్తాం జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రిపరేటరీగా ముందుగా మనం తయారు చేసుకునేది ధ్యానం వల్ల పూజ వల్ల జపం వల్ల ఇవన్నీ ముందు చేయాలి ఇవి చేయడం ఎందుకు చిత్తశుద్ధి కనుక ఏది చేస్తున్నావు ధ్యానం చేయాలి ధ్యానం దేనికోసం తెలియాలి పూజ చేయాలి పూజ చేయని దేనికోసమో చేయాలి కనుక పూజ వల్ల మోక్షం వస్తుంది ధ్యానం వల్ల మోక్షం వస్తుంది శాస్త్రం అంగీకరించదు మహాత్ములు అంగీకరించదు తర్కం అంగీకరించదు హేతు అయ్యేదు కనుక చిత్తస్సు శుద్ధయే కర్మ నాకు వస్తువు పబ్ధయ్యే చిత్తశుద్ధి కోసమే కర్మలు గాని వస్తు ఉన్న వస్తువును పొందడానికే కర్మ అవసరం లేదు జస్ట్ తెలుసుకోవడమే నేను ఇక్కడ మీరు ఏం చేస్తే నన్ను తెలుసుకుంటారు చెప్పండి రాళ్లతో కొట్టే ఏం చేస్తారు చెప్పండి ఏ కర్మ చేస్తారు కళ్ళు మూసుకుంటే నేనున్నట్టు తెలియకపోవచ్చు కళ్ళు తెరిస్తే చాలంతే ఫినిష్ మీరు చేయాల్సిందే లేదు కళ్ళు తెరిచి కనుక ఉంటే నేను కనపడకుండా పోయే ప్రశ్నే లేదు ఎందుకని కన్ను ప్రమాణం చూడడానికి చూడబడే వస్తువు నేనున్నాను మీరు చూస్తారు అది ప్రమాణం కావాలి అంత ఇంకేమి కనుక ఎప్పుడైతే మోక్షం కావాలి అని గురువు దగ్గరకు వెళ్తాడో ఇక్కడ చిన్న మ్యాజిక్ దొరుకుతుంది ఋషు చేసిన మ్యాజిక్ ఇది వాడు వచ్చేదేమో మోక్షం కోసం ఎందుకని బంధంలో ఉన్నాడు కనుక ఉపనిషత్తు గురు గురుశిష్య సంవాదం శిష్యుడు బంధం నుండి విడిపడాలి అని పోతాడు ఎందుకని పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్ ఈ ప్రపంచంలో ఉన్న పరిశీలించి పరీక్షించి చూచాడు గనక మననే చూచాం నిర్వేదం వచ్చేసింది ఎందుకని ఈ దీంట్లో ఏది పొందినా నేను పొందవలసింది కాదు నేను ఏదైతే పొందాలి అనుకుంటున్నాను అది నిత్యతృప్తి తృప్త భవిష్యామి అది ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించేందుకు అవకాశం లేదు కనుక ఏది పొందినా దానిని పొందుతానేమో గానీ నేను ఆశించిన దాన్ని పొందలేను అనేటువంటి నిర్వేదం ఓకే కూడా చూసాం నిర్వేదం సహా తద్విజ్ఞానార్థం కాబట్టి నేను పొందలేకపోతున్నాను కనుక తద్విజ్ఞానార్థం దాన్ని పొందడం కోసం తెలుసుకోవడం కోసం విజ్ఞానార్థం సహా ఆ పిల్లవాడు గురుం ఏవా అభిగచ్చేత్ గురువు దగ్గరకు పోతున్నాడు అభిగచ్చేత్ అభిముఖ్య గచ్చేత్తు ఆయనకు ఎదురుగా వెళ్లి కూర్చుంటూ ఉన్నాడు గురువు నాకు బోధించిన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు గురువు దగ్గరకి ధ్యానాలు యోగాలు బోధించే వాళ్ళ దగ్గరకు కాదు శ్రోత్రియం బ్రహ్మనిష్టం శాస్త్రం తెలిసి ఉండాలి ప్రమాణం ఉండాలి దాన్ని అందించగలిగేటువంటి బోధనా విధి మెథడ్ ఆఫ్ టీచింగ్ తెలిసి ఉండాలి అటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు ఎందుకని అది మనకు మార్గమే లేదు తద్విజ్ఞానార్థం విజ్ఞానార్థం అది కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయం గనక తెలుసుకోవాలని కూర్చుంటాడు కనుక వీడు ముమ్ముక్షువుగానే వెళతాడు ఋషులు చేసే మ్యాజిక్ అంటే తెలుసా పాపం వాడికి తెలియదు ఒక విషయం నిన్న తృప్తి అంటే శాస్త్రమే ఇచ్చింది మనకు తృప్తి ఎలాంటిది అడిగినప్పుడు మనం చెప్పలేకపోయాం శాస్త్రం చెప్పింది ప్రశ్నిస్తూ అట్లాగే ఇక్కడ వాడు ముమ్ముక్షువుగా గురువు దగ్గరికి వస్తే ఎవరైనా ఏ గురువు దగ్గరకి ఏ ఆలయానికి ఏ ఆశ్రమానికి మోక్షం కోసమే పోయేది అదొక్కటే పరమ పురుషార్థం అదే గురువు ఏం చేస్తాడో తెలుసా పాపం వీడికి మోక్షం కావాలి మోక్షం ఎక్కడుందో తెలియదు అందువల్ల ఇక్కడ నుంచి వైకుంఠానికి డిస్టెన్స్ ఎంత నడగతా ఉన్నాడు వీడు ఎందుకని మోక్షం అంటే వీడికి అసలు అర్థమే కావడం లేదు అందువల్ల వీడిని ఇప్పుడు మార్చాలి వీడు ముముచ్చు నా దగ్గరకు వచ్చాడు ముక్తుం ఇచ్చుహు నేను వీడిని ఏం చేయాలి తెలుసా జ్ఞాతం ఇచ్చా వీడిని నేను జిజ్ఞాసుగా మార్చాలి అంతకన్నా మరొక మార్గమే లేదు కాబట్టి ఏదో మోక్షం ఒకటి ఉంది నేను ప్రయత్నించి చేస్తాననుకుంటే కర్మ చేస్తాడు ఇప్పుడు వచ్చిన బాధది కర్మబంధం దాని వల్లనే వచ్చింది ఇదంతా ఇప్పుడు కర్మ కాదు కావలసింది పరిమితమైనటువంటి కర్మ ద్వారా పరిపూర్ణమైనటువంటి మోక్షాన్ని నువ్వు పొందలేవు అనంతమైనటువంటి మోక్షాన్ని అంతం కలిగినటువంటి కర్మల ద్వారా నువ్వు పొందలేవు కాబట్టి వాడిని జిజ్ఞాసుగా మారుస్తాడు అందుకనే శాస్త్రంలో చూడండి ఆ ధాతో బ్రహ్మ జిజ్ఞాస అధా అతహా బ్రహ్మ జిజ్ఞాస అధా ఇప్పుడు అతహా ఈ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస అసలు బ్రహ్మ ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం అధాతో బ్రహ్మ జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చ కనుక ఇంతకుముందు ముక్తం ఇచ్చుహో జ్ఞాతం ఇచ్చుహో అయ్యా నేను మోక్షాన్ని పొందాలని వచ్చాడు నాయన మోక్షం ఎట్లా ఉంది ఒక చోట లేదు ఎందుకని అది సత్యం మోక్ష అనేది ఏదో కాదు సత్యం ఫస్ట్ పాయింట్ మోక్షం అనేది ఏదో కాదు సత్యం ఏది సత్యం ఉన్నదే ఉన్నట్లున్నదే ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది కనిపిస్తూ ఉంది ఆ కనిపించేది సత్యం కాదు కనిపించే ప్రతి సత్యం ఉంది విచారం చేయాలి అంటున్నాం అండర్స్టాండ్ ఎలాగో స్వామీజీ ఏముందో చెప్పు స్వామీజీ ఇల్లుంది కారు ఉంది సైకిల్ ఉంది మైక్ ఉంది చెట్టుంది పువ్వుంది పక్షి ఉంది చూసారా అవన్నీ మారుతా ఉన్నాయి కాని ఉంది ఉంది ఉంది ఉంది అనేది మారకుండా ఉంది అది తీయటి బూంది అది మారకుండా ఉంది అది తమాషా వస్తువులు మారిపోతున్నాయి సైకిల్ కారు కాదు కారు చెట్టు కాదు చెట్టు పచ్చి కాదు పచ్చి పువ్వు కాదు కానీ ఉంది అనేది అన్నిట్లో ఉంది అస్థి యత్ అస్థి తత్సం ఆ ఉన్నది ఏదో అస్థి యత్ అస్థి తత్స్యం ఆ ఉన్నది ఏదో అది సత్యం మరి ఇవన్నీ స్వామి ఇవి ఉన్నవి ఉన్నట్లు తెలుస్తూ ఉన్నవి ఒకనాడు లేకుండా పోతూ ఉన్నవి పోయినట్లు తెలుస్తూ ఉన్నవి కాబట్టి ఇప్పుడు చెట్టు కనపడతా ఉంది ఒక దశలో లేదు చెట్టు ఎందుకని ఒక కాలంలో చెట్టు వచ్చింది ఇప్పుడు ఉంది ఒకప్పుడు మళ్లీ లేకుండా పోతుంది కాలంలో ఏది కనిపించినా అది కాలంలో కనుమరుగైపోతుంది కాబట్టి కాలంలో ఏవైతే ఉన్నావో అవి ఉంటూ లేకుండా పోతూ ఉన్నాయి అలా పోతున్నాయి అనేది నాకు తెలుస్తుంది ఏదైతే పోకుండా ఉందో అది సత్యం కాలంలో అన్నీ పోతూ ఉన్నాయి కాలం ఉంది కాలం ఉంది కాలం ఎవరికి తెలుస్తుంది కాలం ఏంటి అసలు మనం కాన్సెప్టే కదా టైం కాబట్టి ఎప్పుడైతే టైం కాన్సెప్ట్ అయిందో కాలం ఎక్కడ ఉందంటే మనసులో ఉంది కాబట్టి కాలాన్ని మనసు తెలుసుకుంటూ ఉంది మనసుని నేను తెలుసుకుంటున్నాను ఎందుకో తెలుసా మనసు లేనప్పుడు నేనున్నా వస్తువులు ఉన్నాయి కాలంలో ఉన్నాయి కాలంలో ఉండే వస్తువుల్ని మనసు తెలుసుకుంటూ ఉంది ఆ మనసల తెలుసుకుంటూ ఉంది అనే నేను తెలుసుకుంటూ బాగా అర్థం చేసుకోండి కాలంలో ఏవైతే ఉన్నావో అవి కాలంలో లేకుండా పోతూ ఉన్నాయి కాలం భావన మనసులో ఉంది కాలము ఏ మనసులైతే ఉందో ఈ మనసు కూడా ఒకప్పుడు లేకుండా పోతుంది కాలం మనసే లేకుండా పోయినప్పుడు మనసులో ఉండేటువంటి కాలం కూడా లేదు దేశం కూడా లేదు కాబట్టి దేశ కాలాదు లేకపోయినా ఎందుకని అవి మనసులోనే ఉన్నాయి కనుక ఆ మనసే లేనప్పుడు కూడాను నేనున్నాను అహం అశ్మి గాఢ నిద్రలో సుషుప్తావు గాఢ నిద్రలో నేనున్నాను గాఢ నిద్రలో నేనున్నాను మనసు మాత్రం విలీనమైపోయింది కనుక సకలే విలీనే మనసు విలీనమైంది మనసుకి ఏవైతే తెలుస్తూ ఉన్నాయో అవి విలీనమైనవి అవి ఏ కాలంలో అయితే తెలుస్తున్నదో ఆ కాలం కూడా విలీనమైంది సుషుప్తి కాలే సకలే విలీన సమస్తం ఆ సుషుప్తిలో కలిసిపోయిన తర్వాత ఆ సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉండినా ఎందుకని మనసలేదు గనక అలా తెలియడం లేదు అనేటువంటి దాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి నేను ఉన్నా ఏదైనా ఉంటే అది ఉందని అలా లేనప్పుడు అది లేదని ఈ రెండింటి తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి చైతన్యంగా నేను ఉన్నాను స్వామీజీ ఆ వస్తువు ఉందా లేదా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు నిన్న ఉంది ఈ రోజు లేదు కాలం అంతే దేశం అంతే మనసు అంతే నేను అహం అస్మి ఇప్పుడు మధ్యలో ఒక పదం పడేస్తున్నా అహం అస్మి ఓకే ఈ మధ్యలో ఇప్పుడు మనకు కావాల్సింది అహం సదా అస్మి నేనున్నాను కానీ ఎప్పుడు ఉన్నాను అలా ఎప్పుడు ఉండేటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు అన్ని కాలంలో మార్పు చెందుతూ ఉన్నాయి అసలు కాలమే రిలేటివ్ టైమ్ ఈస్ రిలేటివ్ మనకు సైన్స్ ప్రకారం కూడా ఇప్పుడు దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు టైమ్ అండ్ స్పేస్ బోత్ ఆర్ రిలేటివ్ ది ఆర్ నాట్ యాప్ సెల్యూట్ థింక్ కనుక ఇవన్నీ ఉన్నవి కానీ సత్యంగా ఉన్నవి కాదు సత్యంగా ఉన్నవి కాదు అందువల్ల నిన్న మనం స్టార్ట్ చేస్తూనే ఆరభ్యతే స్టార్ట్ చేస్తూ ఏ శాస్త్రమైనా ఆరభ్యతే జీవ జగత్ పరాత్మీతి తత్వాభిధానేనా మతం సమస్తం తత్వం అంటే అది ఏది నేను నేను చరించే ఈ ప్రపంచం దీనికి ఆధారమైన పరమేశ్వరుడు ఉంటే ఆయన ఈ ముగ్గురు ఒకటే అని తెలుసుకోవడమే తత్వం తత్వం అనేటువంటి పేరు తత్వాభిధానే అభిధానేనా మతం సమస్తం ఇది అభిప్రాయం ఓకే కనుక ఈ మూడు ఒకటే ఉండాలి అప్పుడే సత్యం ఏదైనా మరొకటి వేరుగా ఉంటే సత్యమయ్యేందుకు అవకాశం లేదు కనుక దీన్ని కొద్దిగా అతహా విచారర్తవ్య ఇంత జటిలమైనటువంటి విషయం గనక మతాలకి మతులకి అందే విషయం కాదు కాబట్టి ప్రమాణం ద్వారానే అందాలి గనక జ్ఞానం కలిగినటువంటి మహర్షులు మనకు అందించినటువంటిది వేదంలో మనకు లభ్యమయ్యేటువంటి పవిత్రమైన ప్రసాదం జ్ఞాన ప్రసాదం ఇదంతా ఓకే అందువల్ల నిషేధిస్తూ దీనిని నేను కాని దానిని అనంతం ఏదో నాకు అర్థమైంది అనంతం కాకుండా ఏదైతే ఉందో అనంతాకనే అది భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు గనక అలా ఉన్నది ఉన్నదే గానీ సత్యంగా ఉన్నది మాత్రం కాదు అని తెలుసుకుంటూ ఉన్నా జ్ఞాతవ్యం కారు ఉండినా పక్షి ఉండినా చెట్టు ఉండినా పువ్వు ఉండినా ఏది ఏది ఉండినా అవన్నీ ఉన్నవే గాని సత్యంగా ఉన్నవి కాదు గనక స్వామీజీ ఈ పువ్వు ఎస్ ఈ పువ్వు ఏదైతే ఉందో ఇది అస్థి నేను కాదనలేదు ఇది ఉంది తెలుస్తూ ఉంది కదా ఇప్పుడు మనం ఏమంటున్నాం నేతి బృహదరణి గోపనిషత్తు నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు ఎందుకని ఇది అనంతమయ్యేందుకు అవకాశం లేదు ఎందువల్ల నిన్న లేదు మొన్న లేదు ఇది నిన్న విరబూసింది ఈ రోజు ఉంది సాయంత్రానికి రేకులు వాడతాయి ఆ తర్వాత ఊడతాయి ఆ తర్వాత ఇది నామరూపాలు లేకుండా పోతుంది కనుక అంతం ఉంది దీనికి ఎందుకు అంతం ఉంది పువ్వుకి ఆది ఉంది కనుక అద్యంతాలు ఉండేటువంటిది ఏది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు కనుక ఇది ఉంది అని నాకు తెలుసు ఇది అనంతం కాదు నేను నాకు కావాల్సింది అనంతం కాబట్టి నేతి నా ఇది ఇది కాదు ఇది కాదు ఇది కాదు నేతి అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇది కాదంటే అర్థం ఏమిటో తెలుసా ఇది ఇది కాదు అని అర్థమా ఇది కాదు అంటే ఇది ఇది కాదు అని అర్థం కాదు ఇది ఇదే ఇది కాదు అంటే అది కాదు అని కూడా కాదు ఇది అదే ఇది కాదు అంటే అది ఇది కాదు వా కన్ఫ్యూజ్ చేస్తున్నాను కదా దాని పేరు వేదాంతం ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతుందో ఇది ఇది కాదని కాదు ఇది ప్రపంచం ఉంది అది ద్వైతికి అర్థం కాకపోయేది అద్వైతాన్ని విమర్శించేదంతా ఇక్కడే ఆ ప్రపంచం కనపడుతుంది కదా అది తెలియదా దానికి తమరు కావాలి సార్ కనపడేది ఉన్నది అని చెప్పడానికి తమరు అవసరమా ద్వైతాన్ని నిర్ధారణ చేయడానికి మనిషి ఒక శాస్త్రం అవసరమా కనపడుతుంది కదా దాంట్లో అర్థమైతే ఎట్లా ఉందో తెలుసుకోవడానికి విచారం ద్వారా శాస్త్రం అవసరం కనబడుతూ ఉందని తెలుసు ఇది ఇదే ఇది ఇది కాదని శాస్త్రం అనడం లేదు ఇది అదే ఏది అనంతమే ఇది కూడా పో ఎందుకని అనంతమనేది ఉన్నప్పుడు నిన్న మనం చూసినట్టుగా ఇట్ ఈస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇవి కూడా కలిసిపోయింది దాంట్లో ఇది వేరుగా ఉంటే అది అనంతం కాదు మళ్ళీ కాబట్టి ఇది అదే కానీ అది కాదు ఎందుకో తెలుసా ఇది కాదు సెంటెన్స్ ఉండి ఇది కాదు రెండు పదాలు ఇది ఇది కాదు ఇది అది కాదు దీని తర్వాత ఇది తర్వాత వస్తుంది అది కాదు ఇదికి ముందుండాలి అది అది అందువల్ల అది ఇది కాదు ఇదేమి ఎక్కేటట్లు లే స్వామి ఎక్కకపోతే అది నా దోషం ఇదిగో చెప్తాను సార్ మట్టి కొండంది ఘటహస్తి ఇప్పుడు ఎక్కుతుంది ముందు ఎక్కదు అని తెలిపి తర్వాత ఎక్కిస్తే బాగుంటుంది మట్టికొండ ఉంది ఘటహ అస్థి కాదు ఆ సెంటెన్స్ చూడ ఎట్లుందో తమాష మట్టి కొండ ఉంది ఉంది అనేది మాత్రం ఉంది అది అది ఆ బూంది అక్కడే ఉంది తీయగా ఆనంద స్వరూపం కనుక కారా బూంది కాదు తీపి బూంది లడ్డూ పిసకముందు దాని బూంది అంటారు దాన్ని రౌండ్గా చేసేస్తే లడ్డు అవుతుంది అది బుంది తీపి బుంది తీయగా ఉండేది ఆనంద స్వరూపం అదిలో ఉన్నది అదే మట్టి కుండ ఉంది అన్నప్పుడు ఆ ఉంది ఏది సత్యం ఎదస్తి తత్ సత్యం దీంట్లో సత్యం ఏమిటి స్వామీజీ కుండ అది డేంజర్ కుండ సత్యం కాదు మరి కుండ ఉంది కదా లేదని నేను చెప్పాను నీకు నేను చెప్పాను నీకు లేదండి నేనే కదా అంటున్నాను మట్టి కుండ ఉంది అని మట్టి కుండ ఉంది మూడు పదాలు ఆ ఉంది అనేది తర్వాత రెండు పదాల్లో దేనికి సంబంధించిందో చూడండి ఉంది అనేది మట్టి లేకపోతే కుండ కుండ ఉంది తెలుస్తూ ఉంది కానీ కుండ నిన్న లేదు కుమార తయారు చేయకముందు ఇప్పుడు ఉంది రేపు పగిలిపోతుంది అప్పుడు కుండ ఉండదు కుండ తయారు కాకముందు ఏముంది మట్టి ఉంది కుండ పగిలిన తర్వాత ఏముంటుంది మట్టి ఏంటది కాస్త మనం ఒక మాట అంటాం కుండ పగిలిపోయింది అంటాం మనకన్నీ పోగొట్టుకోవడమే తెలుసు కుండ పగిలిపోయింది ఎక్కడికి పోయింది సార్ పోయింది కుండ ఆ పదం సెంటెన్స్ చూడండి మాట్లాడతారు సెంటెన్స్ మాట్లాడటంలోనే ఉంటుంది బంధమ మోక్షం ఒక వాక్యాన్ని చక్కగా మాట్లాడితే మోక్షం అటు ఇటు చేస్తే బంధం క్లారిటీ కన్ఫ్యూషన్ అంతే ఇంకేం లేదు కొండ పగిలిపోయింది ఎక్కడికి పోయింది దానిక ఉన్నాయా కాదు పగిలిన కుండ ఉంది ఓ పగిలిన కుండ ఉంది పోయింది కాదు ఉంది ఆ ఉంది ఏది మట్టి చూ తమాషా మట్టి కుండ ఉంది ఆ ఉంది ఏదో అది కుండ కాదు మట్టి మట్టి కుండ మధ్యలో వచ్చింది మట్టి కుండ ఉంది కొండ మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చింది గనక మధ్యలో పోతుంది కుండ రాకముంది ఆదిలో ఉంది గనక దానికి అంత్యం లేదు కొండ పగిలిన తర్వాత ఏముంది మట్టి ఉంది కొండ తీసేశాము మట్టి ఉంది ఒకవేళ కొండ పగిలి ఉంది ఉంది పగిలిన కుండ ఉంది ఎలా ఉంది మట్టిగా ఉంది అందువల్ల వాచారంభణో వికారో నామధ్యేయం మృతికే సత్యం కాబట్టి కుండ అనేటువంటిది ఒక రూపం ఉంది గనక రూపం ఉంది కాబట్టి దానికి ఒక పేరు వచ్చింది నామము రూపము మిథ్య నామరూపాలు మిథ్య మిథ్య అంటే సత్యం మీద ఆధారపడి ఉండి లేవని కాదు సత్యం మీద ఆధారపడి ఉన్నాయి ఒక కాలంలో ఉంటాయి మరో కాలంలో లేకుండా పోతాయి కాలంలో ఏవైతే తెలుస్తూ ఉన్నాయో ఇవేమీ సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని కాలమే సత్యం కాదు గనక కనుక మట్టి కుండ ఉంది అనే దాంట్లో సత్యం ఏమిటి మట్టి ఉంది కుండ మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది మృతికేత్యేవ సత్యం సత్యం అనేటువంటిది మృతిక కేవలం మట్టి మాత్రమే ఇవి మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే కుండను చూచి ఘటహ అస్థి కుండ ఉంది ఇది ఉంది ఇది ఇదిగా ఉంది ప్లీజ్ ఇది అదిగా ఉంది అది ఇది కాదు అని ఇంత ఉంది నేను చెప్పింది కొండ కొండగా ఉంది కొండ ఏంటి అసలు కొండలో ఏ ఉంది వస్తువు మెటీరియల్ ఏంటి మట్టి కదా కాబట్టి ఇది ఉంది కొండ ఉంది ఇది అదిగా ఉంది ఈ కొండ మట్టిగానే ఉంది కానీ మట్టి మాత్రం కుండ కాదు మట్టి కుండ చెప్పండి కుండలో మట్టి ఉంది కానీ మట్టి మాత్రం కుండ కాదు ఇప్పుడు నేను అంత మట్టి చేత పట్టుకుని వచ్చాను అనుకోండి పిడికెట్లో ఏమండి ఇది ఏంటంటే మీరు మట్టి అంటారా కుండ అంటారా దాన్ని నామరూపాలు అది కుండ కావచ్చు ఇది కూజా కావచ్చు అది బాణ కావచ్చు అది మూకుడు కావచ్చు ఏదో ఏదైనా కావచ్చు కాబట్టి అవన్నీ నామరూపాలు వాటిలో ఉన్నదంతా కూడా మట్టి ముంతా మూకుడు బాణలు కుండలు ఆ తామూకుడు బాణలు కుండలు నామ పోకడలే ముంతామూకుడు బాణలు కుండలు నామ రూపాల పోకడలే మట్టి మట్టి పాత్రలకు మన్నే అండ మట్టి పాత్రలకు మన్నే అండా జగమంతటికి నీవేను ఎన్నో ఎన్నో రూపాలు మట్టి పాత్రలకు మన్నే అండా జగమంతటికి నీవే నిండా ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు మారని రూపం ఆరని దీపం భువిలో దివిలో నీ వేసకలం ఎన్నో ఎన్నో రూపాలు అన్ని ఆరే దీపాలు కొండలేదే కూజా ఉన్నా బగిలేదే మూగుడున్నా బలేదే ముంతైనా పగిలేదే బాణైనా పగిలేదే కాబట్టి ఇవన్నీ ఆరిపోయేటువంటి దీపాలే కానీ మట్టి మాత్రమే ఎక్కడికి పోదు రూపాలు అనేకం స్వరూపం ఒకటే రూపాలు అనేకం స్వరూపం ఒకటే రూపాలన్నిట్లో ఉన్నది స్వరూపమే కనుక అది ఇది కాదు ఇది అదే కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది ఉంది ఇది ఇలా ఉండడానికి ఏదైతే ఆధారంగా ఉందో ఏది ఉండడం వల్ల ఇది ఉన్నట్టు తెలుస్తుందో ఇది పోయినప్పుడు ఇలా పోయిందని తెలుసుకోవడానికి కూడా ఏదైతే ఆధారమయ్యిందో అది సత్యం ఎదస్థి తత్ సత్యం ఏదైతే ఉందో అదే సత్యం తత్ అది త్వమేవచ్చారా ఎక్కడికి వస్తుంది తత్ త్వమేవ అది నువ్వే కనుక నేను అస్థి అస్థి ఏదో ఆత్మ అస్థి తత్ అహమేవ త్వమేవ సద్రూపేణ అహం సద్రూపేణ అహం సదా అస్మి దేహంగా నేను ఎప్పుడు ఉండలేనేమో కాని చైతన్యం నేనని తెలిస్తే నేను ఆడిపోయేవాడిని కానీ కానీ కుండగా నేను ఎప్పుడు ఉండలేను కాని మట్టిగా నేను ఎక్కడికి పోయే ప్రశ్నే లేదు నా స్వరూపం అది సద్రూపేణ అహం సదా అస్మి అయ్యా ఈ సత్తు ఏదైతే సత్యమై ఉందో ఓకే ఇది అర్థమవుతుంది ఇది అర్థమయ్యేది ఎవరికి నేను సరే సత్యం నేను సత్యము అనేది ఎవరికి తెలుస్తుంది ఇంకొకరికే అయితే నేను సత్యం కాదు నేను జడమైపోతాను ఎందుకో తెలుసా ఆత్మ ఏదైతే ఉందో సత్యంగా దానిని తెలుసుకోవడానికి మరొక ఆత్మ కనుక ఉంటే ఇది దృశ్యమైపోతుంది దానికి కనపడుతుంది దృగ్బ్రహ్మ దృశ్యం మాయ को नशिपोद कत् वेगा सत्व भाषिकाबी सत्त वेर सत्त ज्ञा आवरूप ज्ञास्वरूप सद्रूपेण अहम सदा अस्मी चिद्रूपेण చిద్రూపేణ అహం సదా సదాభామీ ప్రకాశిస్తూ ఉన్నాను ఎప్పుడు జ్ఞానపూరితంగా కనుక ఏది ఉండినా అది ఉన్నది అని తెలుసుకునేటువంటి జ్ఞానం దానికన్నా ముందే ఉంది కాబట్టి ఇక్కడ సత్యం అని తెలుసుకుంటూ ఈ సత్యమే జ్ఞానపూరితంగా ఉంది కనుక సత్తాస్ఫూర్తి విషయ పరాణపేక్ష సత్తా విషయం ఇలా ఉన్నట్టు తెలియడానికి స్ఫూర్తి ఇలా ప్రకాశిస్తూ జ్ఞానపూరితంగా ఉండడానికి సత్తా స్ఫూర్తి విషయే పర అనపే అనపేక్ష ఇంకొక దాని మీద ఆధారపడి లేను నేను నా సమస్తమైన జగత్తు ఆధారపడి ఉంది నేనే అనంతమైనప్పుడు అన్ని నా ఆధారపడి ఉన్నాయి నేనే మట్టిని తెలిసినప్పుడు సమస్తమైన మట్టి పాత్రలు నా ఆధారపడి ఉండే నేను దేని మీద ఆధారపడి నేను ఉండడానికి మరొక ఆధారమే లేదు అవసరం లేదు ఈ ప్రపంచంలో ప్రపంచానికి నేను ఆధారం అనే సత్యాన్ని నిరూపణ చేస్తా ఉంది ఇది అనంతం ఇది తృప్త భవిష్యామి ఇప్పుడు తృప్తహం అహం నిత్యతృప్త నేనే నిత్యతృప్తిని ఒకవేళ ఇది లేకపోతే వేదాంతమే వేస్ట్ ఎందుకని అనంతాన్ని పొందలేం గనక ఏది పొందినా అంతంగానే ఉంటది అంతం ఉంటుంది కనుక దుఃఖం ఉంటుంది దుఃఖానికి ఇంకా లేదు దుఃఖం అనేటువంటిది బంధం ఇంకా బంధంలో నేనుంటాను మోక్షం అనేటువంటి ప్రశ్న లేదు బాగా అర్థం చేసుకోండి కనుక అద్వైతాన్ని విమర్శిస్తే విమర్శించవచ్చు గొప్ప సంస్కారం ఉంది గనక అద్వైతమే గనక శాస్త్రం కాకపోతే శాస్త్రం అద్వైతాన్ని గనక ప్రసా ప్రతిపాదించకపోతే అద్వైతం అనేది సత్యం కాకపోతే ఇక ఏది ఉన్నా వేస్టే అన్ని ఉన్నట్లే అది కూడా ఉంటుంది ప్రపంచంలో అన్ని ఎట్లాగైతే పరిమితంగా ఉన్నాయో మోక్షం కూడా పరిమితంగా ఉంటుంది గనక ఇది అద్వైత జ్ఞానం అర్థమవుతుంది ఇప్పుడు ఏదైతే నేను పొందాలనుకుంటూ ఉన్నానో సాధ్య విషయం అండర్స్టాండ్ ది పాయింట్ సాధ్య విషయం సాధక స్వరూపం ఏవ ఏదైతే నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అది నా స్వరూపమే గనక నేను అయ్యే ఉన్నాను అయినట్లు జ్ఞానం లేదు జ్ఞానం లేదు గనక నాకు కావాల్సింది జ్ఞానం ఒక్కటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం చెప్పేవారి దగ్గర రాదు యోగం చెప్పే దగ్గర రాదు జ్ఞానం ఉండేవారి దగ్గర ఉంటుంది అందువల్ల ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించగలం ఒక జ్ఞానం ఉండేవాడు మరొక జ్ఞానం ఉండేటువంటి ప్రభావితం చేస్తాడు జ్ఞానాన్ని అట్లాగే జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఉండేవాడు ఇవ్వాలి కనుక జ్ఞానం కలిగినటువంటి వాడు గురువు లేని వాడు శిష్యుడు సహా గురుమేవా అభిగచ్చేత్ ఇది ఉపనిషత్ కైవల్యోపనిషత్ ఉపనిషత్ ప్రారంభం చేస్తున్నాం ఏంటండి కైవల్యోపనిషత్తు అది విచిత్రం ఉపనిషత్తులు ఇప్పుడు ఈశా ఉపనిషత్తు ఈశావాస్ దానికి ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు ఈశావాస్యోపనిషత్తు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది ఈశావాస్యమిదగం సర్వంకించ జగత్యాం జగత్ అంతేకేలేదు మొట్టమొదటి మంత్రమే ఈశావాస్యం అంటూ స్టార్ట్ అవుతుంది కనుక ఈశావాస్యోపనిషత్తు అంత పొడుగు ఎందుకు వెళ్ళొని ఇంకా కట్ చేస్తే ఈశోపనిషత్తు అంతే అలాగే ఖేనోపనిషత్తు ఇది ఎక్కడన్నా ఉంది ఖేన ఎవరి చేత కేన అంటే ఎవరి చేత బైహూ ఇది ఒక ఉపనిషత్తు అండి ఎవరి చేత ఉపనిషత్తు ఒరే ఎందుకో తెలుసా కేనేషితం పతిత ప్రేషితం మనహ కేన ఈశితం ప్రేషితం మనహ పథపి కేన అంటూ ఉపనిషత్తు స్టార్ట్ అవుతుంది కనుక కేనోపనిషత్తు అన్నా అంతే మరి ఇక్కడ కైవల్యోపనిషత్తు పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాసే సతి కేవల పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న నేను పరిచ్ఛిన్నమైనటువంటి వాణ్ణి దేశానికి పరిమితుణ్ణి కాలానికి పరిమితుణ్ణి దేహంగా పరిమితంగా ఉన్నాను ఇంద్రియాలతో పరిమితంగా ఉన్నాను నేను పరిమితమైనటువంటి వాడిని నేను నశించిపోతాను అని దుఃఖపడుతూ ఉన్నాడు దూచరా అజ్ఞానాత్ ప్రాప్త పరిచ్ఛిన్న అజ్ఞానం వల్ల నేను లిమిటెడ్ అనుకుంటూ ఉన్నా తే సేవల అది గనక అజ్ఞానం పోయిందనుకోండి తన్నాసే సతీ కేవలహ అప్పుడు ఎవరున్నారు కేవలహ అదొక్కటే ఇంకోటి రెండోది లేదు అది కేవలం అంటే కేవలస్య భావం కేవలస్య భావ కైవల్యం ఏదైతే ఉందో అదొక్కటే దానికన్నా అన్యమైనటువంటిది లేనలేదు అది అనంతం మనం ఇక వాడుతున్నాం లేని నేను మా ఇంట్లో కేవలంగా పడి ఉన్నా అంటే మనకు ఆ పదాలు ఎటుంట వాడతాం కేవలం కేవలం కేవలం అంటే అది ఉంది రెండవది లేదు అనంతం సత్యం ఓకే దానికన్నా అన్యమైనటువంటి రెండవది ఏదైతే లేదో కేవలస్య భావ కైవల్యం కైవల్యం పదమశ్ణుత ఈ చివరిలో వస్తుంది ఈ ఉపనిషత్తు వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే కైవల్యం పదమశ్ణుతే ఆ కైవల్య ప్రాప్తి మనకు కలుగుతుంది ఈరోజు పరిచ్ఛిన్నంగా ఉండే మనం భగవత్ కృపా మహర్షుల అనుగ్రహం అన్ని ఉంటే శాస్త్రం అంటే ప్రమాణం కనుక ఫలించింది అంటే ఆల్రెడీ ఈ రోజుకు మూడో రోజు అయిపోయింది ఇంకా పన్నెండు రోజుల్లో కైవల్య ప్రాప్తి కలగాలి అని అర్థం కలగపోయినా కలుగుతుంది అనేటువంటి దృఢ నిశ్చయమైనా వస్తుంది అంతవరకు ఐఎం షూర్ కాక్షోరేట్ ప్లీజ్ సరిగా వింటే ఓకే కనుక ఈ కైవల్యం ఉపనిషత్తు కైవల్యం ఇప్పుడు అర్థమైంది కదా కైవల్యం అంటే కేవలం అనంతమైనటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదించేటువంటిది మన స్వరూపంగా తెలియజేసేది ఇదే కైవల్యం మన స్వరూపం దాన్ని బోధించేటువంటిది ఉపనిషత్తు కైవల్యం ఉపనిషత్తు కైవల్య ఉపనిషత్తు కైవల్య ఉపనిషత్తు కైవల్య ఉపనిషత్తు ఓకే కైవల్యం ఎందుకు అర్థమైంది ఉపనిషత్తు ఒకటి అర్థం కావాలి ఉపనిషత్తు అనేది ఒక పదం కాదు అది ఉపనిషత్తు అనేది పదం కాదు వేదం అనేది పదం ఉపనిషత్తు అనేది ఒక పదం కాదు అది ఇట్స్ ఎ కాయిండ్ వరల్డ్ అది రూపొందించిన పదం ఉపనిషత్ అనే దాంట్లో మూడు ఉన్నాయి అసలు పదం ఏంటే షత్ సచువల్ గా అదే షదుల్ ధాతు ప్లీజ్ దానికే అర్థం షదుల్ ధాతు దాని ముందు ఒక ఉపసర్గం ఉంది ని అది ఒక ఉపసర్గ ప్రిఫిక్స్ దానికి ముందు ఇంకొక ఉపసర్గం ఉంది ఉన్నది ఒక ఉపసర్గ ని అనేది ఒక ఉపసర్గ ఉపా ని ఉప అనేటువంటిది ఒక ఉప ఉపసర్గ ఉప సమీపే నిశ్చయార్థక అది అదుక ఉపసర్గ రెండు ఉప సర్గలున్నాయి ముందు ఉప అనేది ఒకటి ని అనేది ఒకటి అసలు పదం ఏంటో తెలుసా షద్ అది ఉప ని షద్ అసలు పదం షద్ అసలు ఇది చూడండి అసలు పదమే ఉపనిషత్ అనేది ఒక పదం కాదు బాగా అర్థం చేసుకుని దీన్ని అర్థం చేసుకుంటే మనకేం కావాలో తెలుస్తుంది అది అందుకని దాన్ని రూపొందించారు ఆ పదాన్ని మహర్షులు షద్ షదుల్ ధాతు షదుల్ ధాతు ఏంటండి ధాత్వార్థం ఏం చెప్తుంది దానికి షద్ అనే దానికి విచరణ గత్యవసాధనేషు దేషన్ రూట్ మీనింగ్ విచరణ గత్యవసాధనేషు అంటే విచరణము అవసాధనము గమనము లేక విశరతి అవసాదయతి గమయతి ఈ మూడు పదాలు ఆ షద్ అనేటువంటి పదానికి అర్థం ఇప్పుడు ప్లీజ్ షదుర్ ధాతుకి అర్థం ఏంటంటే విశరతి అవసాధయతి గమయతి అందువల్ల విశరణ గత్యవసాధనేషు అదే షదుర్ ధాతు ఇక్కడ ఉపనిషత్తు అనేటువంటి దాంట్లో సద్ दी अर्थम विशरति विशरति अं अनर्धव्रता शिथिरोर्वान् मन जीवित इपड़ अनर्धा ये उन्यो ये अनर्धा शिथिल अभी विशरण चूंकि पदों में काल విషరది ఇప్పుడు చూడండి భయాలున్నాయి ధనం ఉంది అది పోతుందనే భయం ఉంది ఆరోగ్యం ఉంది అది పోతుందనే భయం ఉంది ఆత్మీయులు ఉన్నారు వాళ్ళు చనిపోతారేమో అనే భయం ఉంది ఏదైతే ఉందో ఇది పోతుంది అనే భయం ఉంది దీన్ని సంపూర్ణంగా మనసులో నుంచి తొలగించేది తాత్కాలిక భయాలు గాని చివరకి మరణ భయం కూడాను నేను చనిపోతానేమన్నా నువ్వు చనిపోయేవాడేవి కావు అమృత స్వరూప చనిపోతాననుకుంటూ ఉన్నాను చూచారా ఇది అనర్థం కనుక అనర్థం వ్రాతాన్ సర్వాం సర్వాన్ సమస్తమైనటువంటి అనర్ధాలు ఏవైతే జీవితంలో ఉన్నవో ఏవి ఉండడం వల్ల ఈ దుఃఖం కలుగుతూ సర్వాం సర్వాన్ సర్వాన్ విశరతి విశరతి శిథిలీకరోతి అంతే అవన్నీ శిథిలమైపోతాం అది విశరణ శబ్దం ఇంకేం కావాలి చెప్పండి ఉపనిషత్తు జీత ఏం జరుగుతుందో ఫలం అందతా ఉంది ఇప్పుడు మన జీవితంలో ఏవేవైతే అనర్ధాలు ఉన్నాయో ఇవన్నీ కూడాను దూరం అయిపోతాయి అర్థమవుతుంది ఇది విశరణం విశరతి శిథిలీకర కానీ తమాష ఏంటంటే అనర్ధాలు కొన్ని పోతూ పోతూ ఉంటాయి కానీ మళ్ళీ వస్తూ ఉంటాయి ఇది ఒకటి కర్మ ఇది చూడండి తమాష చూడండి ఒక్కోసారి కొన్ని పోయినట్టే ఉంటాయి మళ్ళీ కొన్ని వస్తుంటాయి పోయినా ఒక రకంగా బాధ పెడుతుంటాయి వచ్చేటి ఇంకో రకంగా బాధపెడుతుంటాయి ఇవన్నీ కలిసిపోతేనే అనర్థాలు సర్వాన్ ఒక్కొక్కసారి అనర్ధాలు పోతూనే ఉంటాయి అనర్థ కారణాలు మిగిలి ఉంటాయి ఇప్పుడు భయం వచ్చింది అనుకోండి ఇప్పుడు ధనం ఒక్కొక్కసారి డబ్బు పోతే కొంతమంది ఆత్మహత్య కూడా రెడీ అయిపోతారు చూడండి కారణం ఉందన్నమాట ఏమయ్యా ఎందుకయా నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు నాకు డబ్బు పోయిందండి ఇంక నేను బ్రతకలేనండి నేను చచ్చిపోతానండి ఎంత పోయిందయ నీకు ఇరవై లక్షలుంటే ఇరవై లక్షలు పోయిందండి నేను ఇంకా బ్రతకలేనండి అప్పుడు మనం ఏంటి నేను ఇరవై లక్షలు నీకు ఇస్తాను చచ్చిపో ఇంకెంత చచ్చిపోతాను నువ్వు నిజంగా ఇస్తావా నిజంగా ఇంకొక చచ్చిపోయి అది అడ ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు ఇది అనర్థం దీనికి కారణం ఏదో ఉంది ఆ కారణాన్ని తొలగించేటప్పటికి ఏమిటి అసలు కారణం డబ్బు పోగొట్టుకోవడం డబ్బు ఇస్తావా నిజంగా ఇస్తావా మళ్ళీ నేను తిరిగి అవసరం లేదు కదా అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు చచ్చిపోతావా అందువల్ల కొన్ని సిమ్టమ్స్ పోయినా కారణం అట్లా ఉంటుంది కారణం పోకపోతే కష్టం ఇప్పుడు చూసారా మనం మంచి మొక్కలు వేస్తాం చెట్లు వేస్తాం అట్లాగే గ్రాస్ పెడుతూ ఉంటాం మధ్య మధ్యలో కలుపు మొక్కలన్నీ వస్తూ ఉంటాయి వాటిని తీస్తుంటాం తీస్తుంటే వస్తూనే ఉంటాయి తీస్తుంటే వస్తూనే ఉంటాయి కాబట్టి అట్లాగే వ్యాధి ఉండదు లోపల లోపల వ్యాధి అంటే అర్థం కానప్పుడు ఒకరోజు కడుపు నొప్పితో బాధపడుతుంటాడు దానికి మందిస్తే ఆ దగ్గుద్ది మళ్ళీ రేపు తలనొప్పి అంటాడు మళ్ళీ రేపు ఎల్లుండి నడువు నొప్పి అంటాడు ఇంకోటి కాళ్ళు లాగుతున్నాయి అంటాడు తర్వాత కళ్ళు లాగుతున్నాయి అంటాడు ఆ తర్వాత మనలందరిని బట్టి లాగుతుంటాడు ఆసుపత్రికి కన్ తమాష ఏంటే అసలు కారణం ఏంటి ఏం ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్ని పోగొడితే లాభం లేదు అసలు కాసేంటి తెలుసుకొని దాన్ని రిమూవ్ చేశామనుకోండి ఇవన్నీ పోతాయి సమస్తమైన అనర్ధాలు ఏవైతే ఉన్నాయో అనర్ధాల్లో అందం లేదు కనుక భరించలేకపోతున్నాం ఉపనిషత్తు కనుక ఎంటర్ అయిందా విశరణం విశరతి శిథిలీకరవుతి అనర్థాన్ సర్వాన్ సమస్తమైనటువంటి అనర్ధాలను పోగొట్టేస్తుంది కానీ కారణం మిగిలి ఉంటదేమో మళ్ళీ అనర్ధాలు స్టార్ట్ అవుతాయి అవసాదయతి కారణైన సహా అవసాదయతి అతి తమాష కారణం ఏదైతే ఉందో కారణాన్ని కూడా పకిలించి పడేస్తుంది కారణం ఏంటో తెలుసా అజ్ఞానం పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాథ్ అజ్ఞానాథ్ అహం పరిచ్ఛిన్న అజ్ఞానం వల్లనే నేనేమిటో నాకు తెలియకపోవడం వల్ల అజ్ఞానం వల్ల నేను పరిచ్ఛున్నుండి అనుకుంటున్నా నేను పరిమితమైన వాడిని అనుకుంటున్నా చనిపోయేవాడిని అనుకుంటున్నా తెలియని వాడిని అనుకుంటున్నా దుఃఖంతో ఉండేవాడిని అనుకుంటున్నా ఇది అజ్ఞానం వల్ల నాకు కలిగింది అజ్ఞానాన్ని తొలగిస్తుంది అది కారణం కారణం అజ్ఞానం గనక కారణేన సహా అవసాదయతి పో ఇంకేముంది అనర్ధాలన్నీ పోతాయి అనర్ధాలకు కారణమైనటువంటి అజ్ఞానం పోతుంది ఇంకేముంది ఇంకేమి లేదు స్వామి ఇంకేమి లేదా అజ్ఞానం పోవడమే ముఖ్యమా చెప్పండి అంటే ఏంటి ఏమి లేదు ఏమి లేకపోతే ఇప్పుడు రోజు పడుకుని నిద్రపోతే సరిపోదు ఎందుకని గాఢ నిద్ర తర్వాత గాఢ నిద్రలో అనర్ధాలు లేవు మనం పోగొట్టుకున్న డబ్బు అక్కడ తెలియడం లేదు పోగొట్టుకున్న మనుషులేమో అక్కడ తెలియడం లేదు ఇక్కడ ఉన్న బాధలన్నీ అక్కడ లేవు ఇక్కడ ఉన్న ఆందోళనలంతా లేదు టెన్షన్స్ లేవు స్ట్రెస్ లేదు ఏమీ లేదు హాయిగా నిద్రపోతాను కాబట్టి ఒక మత్తు ఇంజక్షన్ తీసుకుని ఉండొచ్చు అట్లా అందువల్ల కేవలం దుఃఖ నివృత్తే కాదు ఆనంద ప్రాప్తి ఆనంద ప్రాప్తి అది మూడో పదం తెలియజేస్తా ఉంది గమయతి గమయతి ఈ రెండు మొదటి ఏవైతే మనం చూచామో విశరతి అవసీ ఈ రెండు కూడాను విధ్వంసక చర్యలు ఈ మూడోది విధాయక చర్య ఇంటో తెలుసా గమయతి పోవడం చేరడం ఎక్కడికి బ్రహ్మ గమయతి బ్రహ్మమును చేరడం బ్రహ్మమును చేరడానికి బ్రహ్మ ఎక్కడ ఉన్నాడు నేనే బ్రహ్మం తెలుసుకోవడం జ్ఞాతవ్యం అది గమయతి ఉపనిషత్తు తెలిపేస్తుంది ఆ విషయం అది కైవల్యం అలా తెలిసిపోతే కైవల్యం ఉన్నది తెలియకుండా ఉన్నది తెలియంది తెలిస్తే కైవల్యం ఇది కైవల్యం ఉపనిషత్ లేయర్ ఉపనిషత్ ఇప్పుడు ఉపనిషత్తు అనే పదానికి అర్థం ఏంటి చూడతాం షదురుదాతో గనక విశరతి అవసాధతి గమయతి కాబట్టి అనర్ధాలన్నీ పోతాయి శిథిలీకరతి కారణైన సహా అవసాధయతి అజ్ఞానం కూడా పోతుంది అంతేకాదు ఏదైతే ఉందో అనంతమైనటువంటి బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తత్ త్వమేవా అది నీవే బ్రహ్మ గమయతి ఇది షదు ధాతు అందువల్ల షద్ అనేది పదం ఆ పదంలో ఈ ఉన్నాయి ఈ మూడు ఉన్నాయి కాబట్టి అనర్థాలన్నీ పోతాయి అజ్ఞానం పోతుంది జ్ఞానం కలుగుతుంది ఏమి ఆ నాకన్నా వేరే కాదు ఉన్నటువంటిది ఏదో అది సత్యం అది జ్ఞానం అది అనంతం తత్ అహమస్మి అది నేనే అయ్యున్నాను తదేవా అహమస్మి క్లియర్ ఇప్పుడు మనం చూసింది ఏంటి షద్ అనే పదం ఇంకా తర్వాత రెండున్నాయి ఉపసర్గలు నీ ఒకటి ఉపా ఒకటి నీ ఒకటి ఉపా ఒకటి ఉపా ఉప ఉప సమీపే అది ఉప అది కాబట్టి ఉప అంటే దగ్గరగా నిశ్చయార్థకహ ఆ మూడు ఏవైతే ఉన్నాయో విశరతి అవసాదయ్యతి గమయతి ఆ విషయం అది ఏదో అది బ్రహ్మస్వరూపమే తెలుసుకున్నావు గనక తదే వాహమస్మి అదే నేనని తెలుసుకున్నావు గనక అది ఎక్కడుందంటావేమో మళ్ళీ ఉపా ఉపా ఉప సమీపే సమీపే సమీపే అందువల్ల అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మే బ్రహ్మ ఆ అయం అన్నాడు చూసారా బ్యూటిఫుల్ మహావాక్యంలో అయం అయం ఈ ఈ ఎందుకని ఆ ఉన్నప్పుడు ఈ అది ఉన్నప్పుడు ఇది అది ఇది ఏదో చెప్పండి ఇది అంటే దగ్గరగా ఉండేది అది అంటే దూరంగా ఉండేది బాగా అర్థం చేసుకుంది అంతేనా ఇప్పుడు ఈ రెండింటినీ చూసి అది ఇది అంటాను దాన్నేమో అది అంటున్నా ఇది అంటున్నా ఈ రెండు ఏంటి ఇక్కడే ఉన్నాయి కదా కానీ దానికన్నా ఇది నాకు దగ్గరగా ఉంది గనక ఆ గేటు ఈ గేటు అంటే ఆ గేటు దూరంగా ఉంది ఈ గేటు దగ్గరగా ఉంది దూరంగా ఉండేది అది ఇప్పుడు సూర్యుడు చెప్పాలంటే ఆ అనాల చంద్రుడి చెప్పాలంటే ఈ అనాల అంటే అప్పుడు చంద్రుడు మన పక్కన ఉన్నట్ట జేబులు వేసుకోవచ్చా దగ్గరున్నట్టు కాదు సమీపంలో లేడు దాంతో చూచినప్పుడు సమీపంలో ఉన్నాడు అది తమాష అదే స్టార్స్లోకి పోయి చూసామనుకోండి సూర్యుడు సమీపం ఎందుకని నక్షత్రాలు దూరంగా ఉన్నాయి కనుక ఇప్పుడు భూమి దగ్గరకు వస్తే చంద్రుడు దూరం భూమి దగ్గర అయం ఇది ఇలా చూసినప్పుడు ఆ టేబుల్ ఈ టేబుల్ ఆ టేబుల్ ఈ మైక్ ఆ మైక్ ఈ కన్ను ఆ కన్ను ఏ మనస్ ఆ మనస్సు దాన్ని ప్రకాశింపజేసాను నేను సమీపే సమీపే సమీపే కనుక ఆ ఆ అంటూ కదిలితే ఎక్కడైతే ఈ అంటుందో ఆ ఇది ఇది విషయము కాదు విష సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్ విషయము ఆబ్జెక్ట్ విషయి సబ్జెక్ట్ అందువల్ల విషయి ఆనంద స్వరూపం అందుకని ఎవరికైనా చూడండి మీరు ఆనందం వచ్చిందండి ఈ అంటాడు కానీ ఊ అన్నాడు ఎక్కడైనా ఆనందం వస్తే ఏమంటారు మనం ఏదైనా ఆనందం నవ్వు వచ్చిందేరే అది బాధకి బాధ వస్తే ఆ ఆనందం వస్తే ఈ ఎందుకో తెలుసా తమరి ఈ సార్ తమరు తమరెవరు ఈ ఆనంద స్వరూపా ఈ సేవా సర్వీస్ ఇది అర్థమవుతుందా విష సబ్జెక్ట్ విషయి నువ్వే ఆనందం కనుక ఉపా సమీపే సమీపే చూచారా అందువల్ల సమీపంలోనే నీకుంది కనుక అంతకన్నా సమీపం అయింది లేదు గనక దీన్ని అందించడం చాలా ఈజీ అర్థం చేసుకోండి ఏదైనా పొందడం కష్టమే ఈ ప్రపంచంలో బ్రహ్మ విద్య తప్ప దేనినైనా పొందడం కష్టమే ఈ ప్రపంచంలో భగవంతుడే తప్ప ఎందుకో తెలుసా దేనిని పొందాలన్నా కొద్దా అట్లా డిస్టెన్స్ ఉందేమో కాని ఆ మాత్రం కూడా డిస్టెన్స్ లేనివాడు భగవంతుడే ఏం కష్టం చెప్పండి బాగా ఆలోచించను ఇప్పుడు విజయవాడకు పోవాలి అనుకున్నారు అనుకోండి మీరు ఇక్కడ ట్రైన్ ఎక్కితే యూ హ్యావ్ టు వెయిట్ గమ్యం రావడానికి బ్రహ్మ గమయ్యతే అది కాదు అందుకని ఎంతసేపు టైం చూస్తూ ఉంటాం ఈవెన్ ఫ్లైట్లో ఎక్కినా కూడా ఇదేంటండి దీంట్లో ఎక్కాం డక్కన్లో ఎక్కాం ఏంది వన్ అండ్ హాఫ్ అవరా అదే ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే వన్ అవర్ ఏంది ఏంటి సార్ ఇది ఫ్లైట్లో పోతున్నా కూడా ఇది అక్కడ పోతూ ఉంటే మధ్య మధ్యలో రాజమండ్రిలో చూస్తాడు ఏలూరులో చూస్తాడు టైం టైంకి ఎక్కడ చూసినా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఎందుకో తెలుసా అది ఎంత టైం అయితే పడుతుందో అంత టైం నువ్వు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే ఇది పోయి అక్కడికి చేరుతుంది ఎందుకంటే దేశంలో ఉంది కనుక డిస్టెన్స్ ఇది విశాఖపట్నం అది విజయవాడ గనక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాము ఇంకా హాయిగా బ్రహ్మ గమయతి ఏదో రిటైర్ అయిన వాళ్ళంతా దాంట్లో ఉన్నట్టు కాబట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇక మీదట దీంట్లోనే ఉంటాం బ్రహ్మ గమయతి అర్థం అయిపోయింది అని అంటే అయ్యా లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఇంకొక వన్ ఇయర్ గాని పని చేస్తే గానీ నువ్వు ఫుల్ పెన్షన్కి అర్హుడివి కావు అని చెబితే ఇప్పుడు ఏం చేయాలి వన్ ఇయర్ వెయిట్ చేయాలి కాలం టైం ఓకే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి వీఆర్సీ తీసుకోవడానికి టైం కా ఎంత కావాలి వన్ ఇయర్ కావాలి విజయవాడని చేరాలి ప్రదేశం దూరంగా ఉంది గనక వెయిట్ చేయాలి రిటైర్మెంట్ వాలంటీ రిటైర్మెంట్ కి వన్ ఇయర్ వెయిట్ చేయాలి కాలం అది దేశం ఇది కాలం కాని దేశ కాలాలని ప్రభావితం చేసేటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఇది దేశానికి సంబంధించలేదు కాలానికి సంబంధించలేదు కాలం ఉంటే కాలాన్ని ప్రభావితం చేస్తూ కాలం లేనప్పుడు కాలాతీతంగా ఉంది అది ఉపా సమీపే దగ్గరలోనే ఉంది ఇంత దగ్గరలో ఉన్న విషయం నేనుగానే ఉన్న విషయం నాకు తెలియకపోవడం అజ్ఞానం తెలియడం జ్ఞానం ఆ తెలియడం కన్ఫ్యూజన్తో తెలిసిందనుకోండి ఇంకా మరీ కష్టం అది అందువల్ల క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి క్లారిటీ అంటే ఏదో కాదు యాబ్సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ థింకే గందరగోళం లేకుండా ఉండాలి క్లియర్గా ఉండాలి ఇంత దగ్గరలో ఉన్న విషయం నేనుగానే ఉన్న విషయం నాకు తెలియకపోవడం తెలియడం ఆ తెలియడం కన్ఫ్యూజన్ అంత ఇంకా మరీ కష్టం అందువల్ల క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి క్లారిటీ అంటే ఏదో కాదు యాప్సెన్స్ కన్ఫ్యూజన్ గందరగోళం క్లియర్ ఉండదు ఇది అదేమో అది ఇదేమో ఏదో చేకుండా పోతుంది మనం ఏదో చేస్తున్నాం ఏది తెలియకంతా అందువల్ల డెఫినెట్ నాలెడ్జ్ ఇది ఇది అది అది అది అది ఇది ఇది సుస్పష్టంగా ఉండాలి ఆ క్లారిటీ ఆ స్పష్టత అనేది ఉండదు మనసులో అంతకన్నా మించిన సౌందర్యం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని నేను అనుకున్న క్లారిటీ వర్డ్స్ వర్తు అనిపించాల్సి ఏమో ప్రకృతి అంతా సౌందర్యంగా నాకు అనిపిస్తుంది ప్రకృతి కాదు సౌందర్యం వర్డ్స్ మైండ్ సౌందర్యం ఎందుకు క్లారిటీ ఉంది కనుక ఆ పువ్వుల నుంచి మనుషులు బిందువులు రాత్రు ఉంటే దాని మీద ఒకసారి రాయగడ కానీ అది మనం కనుక పోయి చూస్తే నేనే కాదు నేను రెండు వేలు పోగొట్టుకున్నాను ఈ పువ్వు ఏదో పోగొట్టుకున్నాడు అది ఇది ఇంకో రకమే సాహిత్యం దౌర్భాగ్యం సాహిత్యం అందువల్ల ఒకటి సౌందర్యం ఉందంటే ఆ సౌందర్యాన్ని చూడడానికి మన దగ్గర సౌందర్యం ఉండాలి ఇది క్లారిటీ వాళ్ళు ఇది స్పష్టత ఈ విషయంలో మన మహులు విమించిన వాళ్ళు ప్రపంచంలో అంత క్లారిటీ అందువల్ల నీ నిశ్చయార్థకాహ ట్ గా ఇంకొక రకంగా కన్ఫ్యూజన్ లేదు ఇంకొక ఆందోళన లేదు అర్థంలో కాదు లేదు వినడం అంటే అర్థమైపోయిందని అర్థం ఇంకొక రెండో కానీ ఊరికి వెళ్ళడం లేదు ఈ మాట వినడము అంటే సక్రమంగా వింటే అర్థమైపోయింది అని అర్థం అది స్పష్టత అది ఉపషత్తుల్లో ఉండదు సమీపే నీ నిశ్చయార్థకాహ సరే విషయతి అవసరాలయతి గమయండి సబ్జెక్ట్ మ్యాటర్ ఉపనిషత్ ఉపనిషత్తు యొక్క విషయం ఏంటి అని అంటే ఉపనిషద్ విషయం ఉపనిషద్వ ఉపనిషత్ అలో సబ్జెక్ట్ మ్యాటర్ ఉపనిషత్ ఇంకేంటి ఉపనిషత్ అంటే సబ్జెక్ట్ చూసిపోతున్నారు విషయతి అవసాదయతి గమయతి కాబట్టి ఉపనిషత్తు బాధంగా అర్థమైంది కాదు కనుక ఇది కైవల్యం ఉపనిషత్తు టైం కైవల్యం కే ఉపనిషత్తు దానివల్ల మనకి కలుగుతుంది కనుక కైవల్యం పదే చంలో చెప్తాడు ఈ కైవల్యం ఉపనిషత్తు వింటే మనకు కైవల్యం ఇది అందమైన ఉపనిషత్తు అధరమైన వేదంలో ఉంది ఇక వినేటువంటి శ్రోత అశ్వరాయ మహర్షి సాక్షాత్ బ్రహ్మదేవుడు అద్భుతం ఒక్క మాట అనేది కృతిగా ఉండే గ్రామ పదం అవాయిడ్ చేద్దాం అవైడ్ చేద్దాం అంటే ఎందుకు గురించి చెప్పి పదం జ్ఞానం అర్థం లేదు చెప్పడం సద్ పదం సద్ స నాకృతిగా గ్రామ కాబట్టి యాక్చువల్ గా ఏమని ఉండాలంటే ఊపన్ సద్ అని ఉండాలి అవసరం గమని అనేది సద్ కాని ఇది షది ఎందుకో తెలుసా ఇంకెక్కడ మీరు సాకు ముందు అనేది కనుక ఉంటే సా విల్ బ్యూట దాంట్లో ఇప్పుడు ఎందుకంటే నేను గ్రామర్ టీచర్ లేదు ఓన్స టీచర్ ఊరికే చెప్పాలి కనుక చెప్తాను లేకపోతే ఎక్కడ ఏమన్నా పోయి తర్వాత ఏమన్నా అడిగారు అనుకోండి అసలు సర్దా ఆయన సర్జా అంటే ఆయన జరిగి కదంటే నిజంగా నేనేం చెప్పినా తెలియదు అనుకోండి అందుకే అందువల్ల సద్ షద్ అవుతుంది ఎందుకంటే ఈ గనక అట్లాగే ఇప్పుడు పరిసద్ పరిసద్ది అసలు ముందు ఈ ఉంది కనుక ఆ పక్కన పరిషత్ జిల్లా పరిషత్ అది పరిషత్ అది పరిషత్గా మారు అసలు ఇక్కడ కూడాను ఉపనిషద్ సద్ ముందు ఈ రావడం వల్ల సా షాగా మారింది ఉపనిషద్ ఓకే అందువల్ల ఇది రూపొందించినటువంటి పాదం ఆ పదంలో సమస్తం మనకు కావాల్సినటువంటి జ్ఞానం అంతా కూడాను ఉంది కాబట్టి ఉపనిషత్తు యొక్క కేంద్ర విషయం ఏంటండి ఏం బోధిస్తుంది ఉపనిషత్తు ఉపనిషత్తును బోధిస్తుంది ఉపనిషత్తు ఉపనిషత్ ఉపనిషత్తు ప్రాప్తింపజేస్తూ ఉంది ఆశే అజ్ఞానాలు ఏదైతే ఉందో అజ్ఞానం బంధం తతి కేవలహ కేవలస్ భావ కైవల్యం కైవల్యం ఉపనిషత్తు టైటిల్ ఈరోజు చూసాం ఉపనిషత్తు శాంతి మంత్రం స్టార్ట్ అవుతుంది రేపు శాంతి మంత్రం స్టార్ట్ చేస్తూ ఉపనిషత్తులోకి పోతాం स्वस्ति प्रजाभ्य पिपाता न्यायन मगेण मही महिषा गोब्राह्मणे शुभमस्तु नि सुखिनो काले वर्ष तोर्जन्य सालिनी చోవర బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిర పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాసిష్య శా శా